Oh. parine namandi bai badina badina ko neenu unnidalo prabhu yesu sannidhaname naagu aadharamu parine namandi bai badina badina ko neenu unnidalo prabhu yesu sannidhaname దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మార్కు వార్త పదవాధ్యాయం మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఇరవై తొమ్మిదవ వరకు కొంచెం పెద్దదే అప్పుడు చుట్టూ చూచి ఆస్తి దేవుని రాజ్యంలో ప్రవేశించుట తన శిష్యులతో చెప్పింది ఆయన మాటలకు శిష్యులు అందుకు యేసు తిరిగి వారితో ఇతనులారా తమ ఆస్తి ఎందు నమ్మిక ఇచ్చు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే అందుకు వారు అత్యధిక ఆశ్చర్యపడితే రక్షణ పొందగలని ఆయన అడిగింది పరసోధర ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరసదార్పు నడిపి దయచండి వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా ప్రవ్వా దాన్ని మేము మా జీవితాల్లో అవలంబించుకోవాలా మేము అనేకులను ప్రకటించి అనేకులను మీ చింతకు సిద్ధపరచాలా అటువంటి సేవలు మనల్ని నడిపించి మహిళ ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక ధనవంతుడు మన ప్రభుత్వ రావడం అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం ధనవంతుడు పర్లోక రాజ్యానికి పోవడం దుర్లభం దుర్లభం అంటే ఇంపాసిబుల్ అసాధ్యం దుర్లభం అంటే ఇంపాసిబుల్ అన్నట్టు అసాధ్యం అయితే ధనవంతుడు లేక ధనికుడు లేక బహు ఆస్తి గల వాడు పోవడం దుర్లభం అని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ శిష్యులు ప్రభును అడుతున్నారు ఇరవై ఆరో వచనంలో అందుకు వారు అత్య అధికముగా ఆశ్చర్యపడిరి అంటే ఈ మాట వింటే అందరికి బహుగా ఆశ్చర్యం కావాలి ఎందుకంటే ధనవంతుడు పలువురా బోలడానికి ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళకు ఆశ్చర్యం అది బహుగా అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి అంటే ఈ వాక్యం మనల్ని ఏం హెచ్చరిస్తుందంటే ఈ లోకం ధన వ్యామోహంతో ఉంది ఎక్కడ చూసినా ఎవరిని చూసినా దన వ్యామోహంతోనే ఉన్నారు కాబట్టి మీరు ఎవరు రక్షణ పొందగలడు అది ఆశ్చర్యమే శిష్యులకి ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఎవరు రక్షణ పొందగలడు అత్యధికంగా ఆశ్చర్యపడుతున్నాడు అట్లయితే ఎవరు రక్షణ పొందగలరు అప్పుడు ఇరవై ఏడవ మన ప్రభు మాట్లాడుతున్నాడు ఏసు చూచి మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యము అనేను కాబట్టి ఎవరు పర్లోక రాజ్య పోతారు ఎవరు పోర్ అనేది ఎవరికీ తెలుసు ఎవరికే తెలుసు సరే మీరు అన్న అట్లయితే మళ్ళీ నా పరిస్థితి ఏంది నాకెటా తెలుసు నేను పర్లోకరంగా పోతాను లేదు నాకెటా తెలుసు ఏ మతంలో కూడా గ్యారెంటీ లేదు ఏ మతంలో కూడా గ్యారెంటీ లేదు కానీ ఒక మన బైబుల్ వాక్యం ప్రకారంగానే గ్యారెంటీ ఉంది ఎందుకంటే మనకు ఆ యొక్క నిశ్చేత హోప్ హోప్ అన్నట్టు నిరీక్షణ అది నేను మీకు చూపిస్తా ఎవరు పోతారు ఎవరు పోర్ సరే ఇప్పుడు మన ప్రభు అంటుండో ఇది దేవునికి సాధ్యం కదా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమా సమస్తం సాధ్యం అయితే సమస్తం సాధ్యం అనేసి నేను విడిచిపెట్టి ప్రభు నీ ఇష్టం ప్రవ్వా నన్ను రక్షించుకో ప్రవ నీ ఇష్టం తీసుకో ప్రవా అంటే అంటా అంటే ప్రార్థన చేస్తామా చేయం కదా సటన్ ప్రార్థన చేస్తాం కాన్ఫిడెంట్ ప్రార్థన చేస్తాం అందుకని పావులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఎవరు నిజంగా పర్లోకంగా పోతారు ఎవరు పోర్ ఆ విషయం నేను మీకు చూపిస్తా వాక్యం కొంచెంలో ఇరవై ఎనిమిదవ వర్షంలో పేతురికి ఇంకా అది క్లారిఫికేషన్ లేదు ఇది దేవుడికి సాధ్యమైతే ఆ దేవుడికి సాధ్యమే మేమంతా నమ్ముకున్నాం కదా ఖచ్చితంగా మేము పనులకు రచం పోతాం కదా అన్న కంఫర్ట్ రావాలా కానీ పేతులు ఏమైనా ప్రశ్నిస్తున్నా చూడండి అక్కడ ఇదిగో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితి ఆయనతో చెప్పసాగాను అంటే చెప్పసాగానంటే రిపీటెడ్ గా చెప్తుండను అర్థం పేతురికి డౌట్ ఉన్నట్టు అనటు లోపలెక్కడ డౌట్ ఉంది నేను పోతున్న పోను పోతున్న పోను అనేసి అనేసి ఏమంటు ఇదిగో నేను సమస్తం వదిలేసిన అంటే నా బిజినెస్ వదిలేసిన నేను చేపలు పడేటట్టు నా బిజినెస్ వదిలేసిన నా ధోణి వదిలేసిన నా ఫ్యామిలీ వదిలేసిన నా ఇల్లు వదిలేసిన అన్ని వదిలేసిన అని రిపీటెడ్ గా చెప్తుండే చెప్పసాగినట్టు అర్థం ఏంటంటే రిపీటెడ్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఎన్నిసార్లు చెప్తుండవు ఇరవై తొమ్మిదో వర్షాలలో పేతూరు పేతూరులో ఒక పర్సనాలిటీ ప్రాబ్లం ఏందంటే ఆయన ఏదైనా రిపీటెడ్గా చెప్తా ఉంటాడు ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి రిపీటెడ్ గా చెప్పాడు తొందరపాటు తొందరపాటు తర్వాత ఎక్కడో డౌట్ అన్నట్టు డౌట్ కాబట్టి రిపీటెడ్ గా అడుగుతా ఉంటాడు అన్నట్టు ఏసుని తిరిగి తిరిగి అడుగుతుంటాడు క్లారిఫికేషన్ లాగా అంటే ఆయనకి ఇంకా తృప్తి లేదన్నట్టు హ్యాపీనెస్ లేదన్నట్టు నేను పోతాను పోను ఆయనతో పాటు అందుకే అంటాడు ముమ్మారు ఎందుకైనా బోనికి చెప్పండి ముమ్మవారు అబద్ధం చెప్పింది కదా ఆయన ఎవరో నాకు తెలియదు అనేసి తర్వాత పశ్చాత్తం అప్పటి వరకు రాలేదు ఆయన చనిపోయినప్పుడు కూడా రాలేదు అయితే ఆయన మాటలు జ్ఞాపకంకి వచ్చినాక అప్పుడు పశ్చాత్తాప పాడియండి కదా దాని తర్వాత విజృంభించి సేవ చేసినట్లు మనం చూస్తాం ఆయన గురించి పేతురు గురించి ప్రభు ఒక విషయం చెప్తాడు ఏమని చెప్తాడు అంటే యవన కాలంలో నీ ఇష్టం వచ్చిన స్థలాలలో నువ్వు వెళ్ళినావు గానీ వృద్ధాప్యంలో నీకు తెలియ స్థలంలో నువ్వు పోతావు అంటే ఆయన ఏ రీతిగా ఈడ్చుకొని పోతారు ఏ రీతిగా నేను చంపబోతారో ఆ ప్రవచనం చెప్తాడు పేతుని చాలా భయం చంపుతారు తెలుసా మీకు తెలుసా లేదు ఆయన ఉల్టా సిలివేసి చంపుతారు తల కిందలు వేసి చంపుతారు ఆయన అంత భయం చంపుతారు పేతుర్ని కానీ వాళ్ళందరూ శిష్యులు అందరూ భయంకరంగా చంపబడ్డారు ఆంధ్రయ్య గురించి మీకు తెలుసు కదా శిష్యుడు ఆయన కొండ పడేస్తారు ఆంధ్రయ్య కొండీ నుంచి పడ్డప్పుడు కింద పడి తల పగిలి ఉంటాడు అప్పటికి ఇంకా కొండ ప్రాణం ఉంటే కొయి కొట్టి చంపుతాడు మాట అది మన ఫాక్స్ బుక్ ఆఫ్ మాట చదివినట్టునే సార్ అది క్రాస్ చెక్ చేసుకోవాలా ఆంధ్ర యాకోబా అనేది పర్లేదు అయితే తొమ్మిదవ వర్షంలో మన ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపించడం అది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు మన సేవ దేనికి సంబంధించింది ఒకవేళ అటువంటి సేవా స్థితికి మనల్ని తీసుకెళ్తుండేమో మనం పరిశీలించుకుందాం ఇరవై తొమ్మిదో వర్షంలో అందుకు ఏసు నా నిమిత్తమును పాయింట్ నంబర్ వన్ నా నిమిత్తమును తర్వాత సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క చెల్లెలనైన తల్లిదండ్రులైనను పిల్లలైన విడిచిన వాడు చాలా క్లియర్ ఉంది కదా ఎన్నో విధాలు ఉన్నాయి అంటే సమస్తము విడిచిపెట్టుకోవడం అంటే ఇక్కడ ఉంది అందుకు నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క చెల్లెలనైనాను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను విడిచినవాడు చాలా కష్టం కదా ఏం బ్రదర్ మన నవ్వుతా ఉంటాడు ఇప్పుడు ఇట్లాంటి కొన్ని దగుతావు టెట్లో విడిచిపెడతావు బ్రదర్ అది బాధ్యత పెళ్లి చేసుకునేందుకు నీ బాధ్యత కదా అది అట్లనే కాదు ఒకవేళ సేవలో అటువంటి స్థితి సంభవిస్తే ఏం చేస్తావు అనేది నేను హెచ్చరిస్తున్నాను అర్థమైందీ ఇల్లు కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది అనుకో అప్పుడు ఏం చేస్తావు వెళ్ళిపోవాలా లేదా అని భయ భయపడతామా ఎట్టే పరిస్థితి భయపడద్దు బ్రదా ఎందుకంటే నేను పోయినవారం మీకు ఆ విషయం నేను జ్ఞాపకం చేసిన రోజు సోమవారం రోజు మన ఆత్మ ఈ శరీరంలోనికి రావడానికి దుఃఖపడతా ఉంటుంది ఈ రోజు తెల్లవారు నేను ఉదయం నుంచి ఫైవ్ ఓ క్లాక్ కి ప్రేయర్ చేస్తుంటే నాకు ఆ విషయం అప్ చేసింది మరోసారి అంటే పోయిన సోమవారం జ్ఞాపకం చేసిన విషయం మళ్ళీ ఈ రోజు జ్ఞాపకం తల్లి గర్భం మనము జగత్ పునాదులు ముందు నుంచి ఉన్నామా లేదా చెప్పండి సృష్టి ఆరంభానికి ముందు ఉన్నామా పాటు మన ఆత్మ ఉంది అక్కడ తల్లి గర్భం లో ఉన్న రూపించక ముందరి నుంచి ఉన్నాం మనం అక్కడ జగత్ పునాదులు ఏ పడకుందే మన కొరికి ఆయన మరణించిందంటే మనం మనం ఇంకా పుట్టం కూడా పుట్టక ముందే మరణించే మన ఆత్మలు ఎప్పుడూ ఉన్నాయి అక్కడ ఆయన సన్నిధిలో అయితే అయితే ఉదయం లేచినప్పుడు నేను దానికి సంబంధించిన వాక్యం నీకు చూపించలేదు మిమ్మల్ని అడిగినా గానీ చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తాడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎందుకు ఏడుస్తాడు వెళ్తున్న వచ్చినందుక అంతేనా లోకంలో శ్రమలో ఏడుస్తాడా ఆత్మఘోషిస్తుందంటవా అయితే ఆ పోయిన వారం మనకి ప్రభు ఏం చూపించిందంటే ఈ విషయము ఈ శరీరంలోనికి దేవుడు మన జీవాత్మ రావాలంటే వెనకంజ వేస్తా ఉంటద అమ్మో నేన బోను అనేసి దేవుని దగ్గర నేను నేను పోని నేను పోనని కానీ దేవుడు అంటాడంట లేదు నువ్వు పోవాల్సిందే ఎందుకంటే అది విధానం నువ్వు పోకపోతే ఈ లోకంలో మనిషి రాడు మనిషి పుట్టడు మనిషి పుట్టకపోతే ఆయన సంకల్పం నెరవేరదు ఆయన సంకల్పం నెరవేరంటే జీవాత్మ శరీరంలోకి పోవాల్సిందే అందుకు అయిష్టంతో మన బడిలకు వస్తుందంట దాని తర్వాత దీనికి అలవాటు పడుతుందంట ఈ శరీరానికి అలవాటు దీంట్కి వెళ్ళి బొమ్మ అంటే దీనికి వెళ్ళిపోవాలంటే చాలా రెసిస్ట్ చేస్తుంటది అంట అందుకే మనుషులకు చాలా కాలం బ్రత్తల నాశం ఉంటది లేదా ఎవరికైనా కానీ ఎవరికైనా ఉంటది కదా చాలా కాలం బ్రత్తల నాశం ఉంటది నిమ్మ ఒక కాన్ఫరెన్స్ లో వింటున్న ఒక లెక్చర్ ఆమె దగ్గర దగ్గర యాభై ఏళ్ళేమి ఉంటది కానీ యవన స్త్రీ ఉంది ఎందుకు అంటే ఆమె కీటోజెనిక్ డైట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పాటించి పెద్ద కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి గొప్ప గొప్ప డాక్టర్లతోనే లెక్చర్స్ ఇప్పించింది అవన్నీ నేను విన్నాను సరే ఎంత మటుకు వాటిని మనం పాటించాలనేది నాకు ధైర్యంగా నేను చెప్పలేను ఎందుకంటే అది కొంచెం కష్టం పాటించడం కష్టం పాటించడం ఏంటంటే గ్లూకోజ్ బాడీలో పోకపోతే ఆటోమేటిక్గా సనగైపోతుంది శరీరం ఎందుకంటే ఉన్న ఫ్యాట్ ని బాడీ వాడేసుకుంటది కాబట్టి శరీరం సనగైపోతుంది అది చురుకుగా ఉంటాం దాని తర్వాత మనం ఆహార మార్పులలో వచ్చినప్పుడు మనం ఫిట్గా ఉంటాం అనేది ఆమె విధానం ఆమె చెప్తుంది అయితే ఆమె ఏమంటుంది మనిషి నూట సంవత్సరాల వరకు బతకగల అని చెప్తుంది అది మంచిగా వినడానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికి ఏం చేస్తా చెప్పు చాలా ఇష్టం కదా ఆస్ట్రేలియాలో పోయిన అటుపోయిన సంవత్సరం అనుకుంటారు టూ థౌజండ్ కరెక్ట్ టూ లో తొంభై తొంభై తొంభై ప్లస్ ఎండ్ల ప్రొఫెసర్ ఆయన నేను చనిపోవాలనుకుంటున్నా అనేసి గవర్నమెంట్కి పోయి అడిగితే గవర్నమెంట్ అనేది ఆస్ట్రేలియాలో అటువంటి రూల్ లేదు కాబట్టి మేము మిమ్మల్ని చంపాం అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్ లో యూతనేషియా అంటారు యూతనేషియా అంటే నువ్వు చనిపోడానికి నీకు గవర్నమెంట్ రైట్ ఇస్తుంది అన్నట్టు అంటే నీ ప్రాణం లేదనేది ఒకటి యాక్చువల్ దేవుని వాక్యం ప్రకారంగా అయితే వాళ్ళ దేశంలో ఏంటంటే నీ శరీరంలో చాలా శ్రమ ఉండి భరించాలని బాధ ఉంటే ఏమన్నా అసిస్టెంట్ సూసైడేటర్ దాన్ని అసిస్టెంట్ సూసైడేటర్ ఆ ఇంజెక్షన్ ఇస్తారు ఏది మార్ఫిన్ ఇంజక్షన్ ఇస్తే కోమాలకు వెళ్ళిపోయి అలా అయితే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చదివిన ఇంటర్వ్యూ ఆ తొంభై ఎండ్లు ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను బ్రతకొద్ది అనుకుంటున్నాను నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఆయన అడిగితే ఆయన ఒకటే మాట అంటున్నాడు ప్రశ్నలేషి రోజు వీళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు నీకేమైనా రోగం ఉందా లేదు నీకేమైనా అప్పులు ఉన్నాయా నీకేమైనా కష్టం ఉందా పరిస్థితి కుటుంబీకులతో శ్రమ ఉందా అంటే నాకు ఏం శ్రమ లేదు మళ్ళీ తిండికి ప్రాబ్లం ఉందా లేదు మరి ఏం ప్రాబ్లం నీకు నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు అంటే ఆయన ఏమని చెప్తున్నంటే ఆయనకి అన్ని ఉన్నా సంతోషం లేదు ఆయన హృదయంలో అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి లగ్జరీస్ ఉన్నాయి ఇంకా ఉద్యోగం ఉంది ఆ ఏజ్ లో కూడా వాళ్ళ దేశంలో రిటైర్మెంట్ కాన్సెప్ట్ ఉండదు ఎంత కాలం పని చేసుకోవచ్చు గట్టి ఉన్నంతకాలం జీతానికి జీతం ఉంది ఇల్లుంది కుటుంబం ఉంది అన్ని ఉన్నాయి ఆహారంలోనే కానీ చనిపోయింది ఎందుకు ఆయనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదంట ఏందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని ఉంటే క్వాలిటీ ఉన్నట్టే కదా అవన్నీ ఉండ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదనుకుంటాం మనం అనుకుంటాం మనకి ఇప్పుడు మనకి వాళ్ళ క్వాలిటీ చూడు పక్క నింట్లో ఎంత క్వాలిటీ ఉంది క్వాలిటీ లేదే అట్లా మనం కంపేర్ చేసుకుంటాం కదా ఆయనకు ఉన్నా గాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదంటే ఆయన దృష్టిలో క్వాలిటీ ఏంది అంటే తొంభై ఏళ్లు బ్రతికిన నేను ఏం చేస్తున్నా లోకంలో అంటే జీవి తన తన జీవితానికి ఒక అర్థం అంటూ లేకపోయింది ఆయన మనం వెతుకున్నాం ఏ ఉంది మనంతటా మన జీవితాల్లో మనకి ఏ అర్థం ఉండదు ఎందుకు బ్రతుకుతున్నామంటే ఎవరు చెప్పలేము అందుకు తిని తాగి సుగించమని చెప్తారు నా ప్రాణమా తినుము తాగేము సుగించము అది ఈ లోక లోకస్తుల గుణగణం కానీ మన గుణగణం అది కాదు కదా ప్రభునందు ఆనందమే మన గుణగణం మనం ఏర్పరచుకున్నాం అందుకే ఆయన ఏం చేసిండే ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించింది ఏది మీరు సర్వలోకానికి వెళ్లి సరొక్కటే మనకు పని అప్పగించింది ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతడు ఆ పని చేయగలిగితేనే గాని క్రీస్తుని పోలి నడుచుకునే లేదన్నట్టు ఆయన ఏ రీతి ఈ లోకంలోకి వచ్చి నశించాలని వెతికి రక్షించడానికి వచ్చిండో మనం కూడా పోయి సువార్త ప్రకటించినప్పుడు నశించిపోతున్న వాళ్ళు రక్షించబడతారు అది క్రీస్తు కలిగిన మనసు ఆయన మనసును ధరించుకోవడం అంటే అదే అర్థం యాక్చువల్ గా నువ్వు ఏదో వాక్యం చేసి వర్షం చేసి పోవడం కాదన్నట్టు కాబట్టి ఆయన ఏమంటుండంటే ముప్పై వచనంలో ఏమంటుండో చూడండి ఇట్లా పోగొట్టుకున్నవాడు భూములను పోగొట్టుకున్న ఫిల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులను పోగొట్టుకున్నా ఈ లోకంలో అంటే ఏమంటుండో ఓ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే పోగొట్టుకుంటారు అని చెప్తున్నాడు అని మనం భయపడద్దు అని చెప్తున్నాడు పోగొట్టుకుంటాము పోగొట్టుకుంటామా లేదా ఏదో రూపకంగా పోగొట్టుకుంటామా లేదా వాళ్ళందరినీ పోగొట్టుకుంటాం కానీ ముప్పై వర్షంలో మనకి ఎక్కడెన్ని హోప్ ఇస్తున్నాడు ఏందంటే ఇప్పుడు ఇహ అంటే ఈ లోకంలో హింసలతో పాటు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవం ను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఇది చాలా గట్టిగా నమ్ముతా ఎందుకంటే మనకి అనుమానాలు తీసుకొస్తాడు దుష్టుడు మనం అనుమానించదు ఎంత తేటగా ఇక్కడ ఏమనుందంటే ఈ లోకంలో అన్ని ఏంది ఇది టెంపరీ లోకం ఇది ఇది పర్మనెంట్ గానే కాదంటాం కదా ఎట్టి పర్సెంట్ ఇది ఇది అందరం విడిచిపెట్టాల్సిందే ఇట్లా చెప్పాలి కూడా చర్చ స్థాయిలో చెప్పారు విడిచిపెడతారు మనం ప్రిపేర్ చేయాలి మనుషులు ఇప్పుడు ఈ ఐశ్వర్య బోధ ఏం చేస్తా తెలుసా మనుషని ప్రభు దగ్గరికి పోనీయకుండా అటగిస్తే బోధ నువ్వు సమృద్ధిగా సంపాదించుకో దేవుని ఆశ్రయిస్తానంటే ఏంది పరలోకం గురించి చెప్తలేరు వాళ్ళు ఒక దిన మనం అక్కడ పోవాలని చెప్తలేరు వాళ్ళు నువ్వు ఇక్కడే ఉండాలా ఈ లోకంలో ఉండాలి అంటే సైతాన్ బోధనా కాదేది ఈ లోకంలోనే ఉండాలా అనేది సైతాన్ బోధ లేదు మనం ప్రభు చెంతకు పోవాలనేది ప్రభు నుంచి వచ్చిన బోధ కాబట్టి ఐశ్వర్య బోధ ఈ లోకానికి సంబంధించిన బోధ ఇక్కడ సంపాదించుకో బాగా తినము తాగము సుఖించము అనేది సైతాన్ నుంచి వచ్చిన బోధ కాబట్టి ఆ బోధలో ఉన్నవాడు ఇవి పోగొట్టుకుంటున్నటువంటి ముప్పై వర్షంలో ఇప్పుడు ఇహ హింసలతో పాటు అంటే మీరు ఎట్లయితే హింసల అనుభవించారో ఈ లోకంలో నూరంతలు అంటే హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను లోకమందు నిత్య జీవంను పొందు నని మీతో నిశ్చయంగా చెప్తున్నాను కాబట్టి నాకు ఇది నిరీక్ష అది ధైర్యం ఏంటంటే నేను నా స్నేహితులను నా బంధువులను నా మిత్రులను నా పాటు సహ సేవకులను నేను పొందుకుంటాను అక్కడ నేను తిరిగి కలుసుకుంటా నాకు అది చాలా ఎందుకంటే ఉద్యమం లేచినప్పుడల్లా నాకు ఇది ఒకటి ఉంటది ఏంటంటే కుటుంబీకులు అందరూ నాకు కళ్ళ ముందు అదొకటి వేదన అనుభవిస్తాడు కానీ ఇక్కడ నాకు నిరీక్షణ ఎందుకంటే ఎన్నిసార్లు దర్శనమిగా చూపించింది దేవుడు వాళ్ళు నా సన్నిధిలో ఉన్నారనేసి వాళ్ళు చాలా సంతోషంగా అందంగా చాలా హెల్దీగా కనిపించినట్టు నేను ఎన్ని దర్శనాలు చూసిన వాళ్ళ గురించి కళలో కూడా చూసినాను అంటే ఆయన ప్రతిసారి నన్ను ఆదరణ హెచ్చరిస్తానంటే బలపర్సన్ వాళ్ళ గురించి చింతిస్తున్న వాడిని ఆయన గానీ ఉదయం లేని నేను ఒంటరిగానే ఇంట్లో అన్న ఒక వేదన నన్ను వెంబడిస్తా ఉంటది ఎప్పుడు కానీ ఈ వాక్యము ఎంతగా హెచ్చరిస్తుంది మనం వాళ్ళని అందరినీ పొందుకుంటాం హండ్రెడ్ టైమ్స్ మనం అన్ని పొందుకుంటామంట కానీ ఒక హెచ్చరిక ముప్పై ఒకటో ఉంది అది మనం చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే మనం దీని గురించే మన సేవ జీవితము మన వాక్య బోధ అంతా ఈ ముప్పై వచనం మీద ఉంది చాలా కేర్ఫుల్ గా మనం ప్రవచనాత్మకంగా మనం ఎక్కువ ప్రవచనాలను ఎందుకు ధ్యానిస్తామంటే ముప్పై వచనం గురించే మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు రక్షింపబడ్డ వారు అందరూ లాస్ట్ అయిపోతారు తర్వాత చివరికున్న వారు కడపటి వారు మొదటి వారు అగుతారు అంటే ప్రథమ ఫలంగా ఉండడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు నువ్వు కడపటికి పడిపోతావు అంటే లాస్ట్ కి మిగిలిపోతావు కానీ కడపట్ అంటే రక్షణ లేని వారు మొదటి వారు విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే రోల్స్ రివర్స్ అవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ మొదటి వారు కడపటి వారు అవుతుంటే జ్యేష్ఠుడు అవుతాడు కనిష్ఠుడు జ్యేష్ఠుడు అవుతాడు రివర్స్ అన్నట్టు ఇది రోల్ రివర్స్ అన్నట్టు ఇది ప్రవచనం ఎవరు చెప్పారు మన ప్రవే చెప్తున్నాడు రోల్స్ రివర్స్ అవుతాయి అంటే ఏషావు ఏమైంది ఏషావు తన జ్యేష్ఠ తన పోగొట్టుకున్నాడు రివర్స్ అయింది రోల్ యాకోబు కనిష్ఠుడు ఏషావు జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు కనిష్ఠుడైడు కనిష్ఠుడు జ్యేష్టుడు అయినాడు రోల్ రివర్స్ అయింది కానీ ఎన్ టైమ్స్ లో అది రివర్స్ అవుతుంది మళ్ళా అంటే యాకోబు మళ్ళా ఏషావు అవుతాడు ఏషావు లాంటి వాడు అవుతాడు అది సెకండ్ టైం రోల్ రివర్స్ ఫస్ట్ టైం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏషావు పడిపోయిడు యాకోబు కనిష్ఠుడైనాడు జ్యేష్ఠుడైనాడు ఇప్పుడు మనము యాకోబు సంతానం అంటే రక్షింపబడ్డ వాళ్ళు యాకోబు సంతానం రక్షణ పొందిన వారు ఏషావు సంతానం అయితే రక్షణ పొందిన వారు వాళ్ళ రక్షణ పోగొట్టుకుని మళ్ళీ ఏషావు లాగా తేరతారు అందుకే హెబిల్ రాష్ట్ర పత్రిక లో ఈ విషయం వ్యాఖ్యానించండి మీలో ఎవడైనా గాని ఏషావు వంటి భ్రష్టుడు ఉంటడేమో పరీక్షించుకోండి నేను ఎందుకు చెప్పిండంటే రోల్ రివర్స్ అవుతుంది మీ టైంకి ఇది అందుకే దేవు మనుషులకు అసాధ్యం రక్షణ పొందడం అందుకే ఇది దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి కొరితలు రాసిన పత్రిక పదిహేను మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఎవరు అసలు పర్లోక రాజ్యానికి పోతారు మొదటి కొరితలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఐదవ వచనంలో కాబట్టి మనము చనిపోయినాక తెలియలేసినప్పుడు ఎటువంటి శరీరంతో వస్తాము అనేది చాలా మంది అనుకుంటారు మనకి ఇంకా ఇదే శరీరం ఉంటదా ఆ రోజు ఆ ప్రశ్న కాబట్టి మనకి ఇంకా ఇటువంటి శరీరమే ఉంటదా అన్న ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే ముప్పై ఆరో ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితనే గానే బ్రతికింపడదు కదా నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోదుమ గింజైనను సరే మరి ఏ గింజ సరే వట్టి గింజగానే విత్తున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్తం ప్రకారము నీవు విత్తుదానికి శరీరము ఇచ్చును కదా అంటే మనం విత్త శరీరం వేరే పొందుకుంటే శరీరం వేరే అనేది ఈ లోకంలో వచ్చిన విత్తనం వేరే కానీ మనం నాటబడినాక అంటే మనం చనిపోయినాక సమాధి చేయబడినాక మనము ఎటువంటి శరీరం పొందుకుంటాం అది దేవుడిచ్చే శరీరం అది మహిమ శరీరం అనేది విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ముప్పై తొమ్మిదవ ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది ఇది కొంత కాలం కిందట కూడా మనం ధ్యానించినాం ముప్పై మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు ఇక్కడ నాలుగు రకాల గుంపుల గురించి చెప్తున్నాడు నాలుగు రకాల మాంసం ల గురించి చెప్తున్నాడు అంటే ఇది ఆహార నియమానికి సంబంధించి కాదు గాని ఆయన ఏం చెప్తుండంటే దేవుడు శరణం ఇచ్చేది ఎటువంటి శరణాలు ఉంటాయనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనుష్య మాంసము మృగ మాంసము పక్షి మాంసము చేప మాంసం చాలా క్లియర్ గా కదా ఇక్కడ కాబట్టి దీని మనని ఏం సూచిస్తుందంటే నాలుగు నాలుగు మతపరమైన క్రైస్తవ జీవితాలను అంటే శర్రానికి సంబంధించింది నాలుగు మతపరమైన గుంపులని సూచిస్తుంది మనుష మాంసము అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం మృగ మాంసము అంటే మృగం బీస్ట్ అని ఇంగ్లీష్ లో మృగ మాంసం అంటే సర్పాలకు సాదృశ్యం పక్షి మాంసము అంటే పక్షి అంటే పొడుచుకునేది కాబట్టి అది తేళ్లకి సాదృశ్యం చేప మాంసం అంటే మతపరమైన గొప్ప సాదృశ్యం ఈ నాలుగు రకాల శర్రాలు ఉన్నాయి అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కానీ నాలుగు రకాల శరీరాలలో ఎవరు రక్షణ పొందుతారు చెప్పగలరు ఎవరైనా నలభై నాలుగవ వచనంలో చెప్తున్నాడు ప్రకృతి సంబంధమైన విత్తబడి ఆత్మ సంబంధమైన చూడండి కాబట్టి ఈ శరీరం ఉండదు అది ఆత్మ సంబంధమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కనుక యాభై ఇప్పుడు చివరి చివరిగా యాభై వచనంలో ఎవరు నిజంగా పర్లోక రాజ్యంలోనికి పోతారు ఎవరు పోరు అనేది యాభై వచనంలో చెప్తున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాలా ఇది దేవుడికి దేవుడికి సమస్తం సాధ్యము ఇది మనుషులకు అసాధ్యం అన్నప్పుడు ఎవరు రక్షించబడే చాలా కొంతమందేనా అని శిష్యులు అడిగిన ప్రశ్నకి పౌలు యాభై వర్షంలో ఆన్సర్ ఇస్తున్నాడు ఈ ఆన్సర్ ఏందో చూడండి సహోదరులారా నేను చెప్పినది రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు ఇంపాసిబుల్ దేవుని రాజ్యంలోనికి ఇవి ఎట్టి పరిస్థితుల్లో బావు అంటే రక్తము మాంసము ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలా ఇవి రెండు గుంపులు రక్తము మాంసం అది రెండు రకము రెండు మతపరమైన గుంపులు ఊహించుకొని చెప్పండి రక్తము మాంసము దేనికి సంబంధించింది కరెక్టే అవి రెండు మతపరమైన గుంపులు అవి ఈ రెండు గుంపులు ఎట్టి పర్స్ లో పర్వక నీకు తెలుసు రక్తం అంటే ఎర్రది కదా ఎరుపు ఎరుపు దేనికి సంబంధించింది తేళ్లకు సంబంధించింది ఏదో ఏదో ఎర్రని వాడు ఏదో ఎరుపు అని అర్థం ఈసా అంటే ఎర్రని వాడు కాబట్టి ఏడోమైట్స్ ఈ యోసెప్ సంతానాన్ని ఏడోమైట్స్ అంటారు కాబట్టి ఏదో మీలు అంటే ఎర్రగా ఉండేవాళ్ళు అంటే శారీరకంగా ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పలుక్రాజకు పోలేరు అది ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత అంటే ఏదో అంటే తేలిక సాదృశ్యం అదే రీతిగా మాంసము దేనికి సంబంధించిందంటే లోకాతీతమైన జీవితానికి సాదృశ్యం పాపం ఇది ఇది పాప నియమం మాంసం కాబట్టి అదొక మతపరమైన గుంపు అది అది సర్పంలోకి కాబట్టి తేళ్ళు సర్పములు ఎట్టి పరిస్థితుల్లో పర్లోక రాజం పోవు మీరు సున్నం కొట్టిన మీరు ఎట్టి పరిస్థితిలో పర్లోకరాజం పోరు పోయే వారిని కూడా పోనీయారు మీరు మీరు అడ్డగిస్తుంటారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసిండు కాబట్టి యాభై ఒకటో వర్షంలో చాలా క్లియర్గా ఉంది ఏమనంటే ఎవరు పర్లోకరాజు పోతారు ఎవరు పోరు ఎవరు ఎటువంటి వారు పోతారు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపు నన్ను మనమందరము నిద్రించము కాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదాము ఇదే బూరల తీర్పుకు సంబంధించిన విషయం మనం కొన్ని ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి బూరల గురించి ధ్యానిస్తున్నాం కదా ప్రతి బూర నిన్ను మార్చాలా ఆ బూర ఊదినప్పుడు దూత ఏం జరుగుతాయి ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వస్తున్నాయో అవన్నీ మనం డిస్క్రైప్షన్ చూసిన అవి చూసినాక కూడా నువ్వు మార్చుకోకపోతే నీ పరిస్థితి ఎట్లుంటుంది ఇంకా రక్త మాంసంలోనే కానీ ఈ బోర విన్నవాడు మార్చుకుంటాడంట వాడి జీవితాన్ని మార్చుకుంటాడంట నేను చెప్పినది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజం ని స్వతంత్రించుకున్న ఇంపాసిబుల్ అది క్షయత అక్షయతను ధరించుకునను కదా స్వతంత్రించుకునను క్షయత అంటే శారీరకమైంది నశించిపోయేది క్షయ అంటే ట్యూబర్ క్లూసిస్ అంటారు కదా క్షయ అంటే ఈ శరీరము రోగగ్రస్తమైంది ఈ శరీరము రోగగ్రస్తం అంతా రోగాలు ఉంటాయి ఇది కరప్షన్ అంటే కరప్షన్ అంటే కులిపోవడం అన్నట్టు అంటే టీబీ అంటే శరీరం కులిపోతుంటది అన్నట్టు టీబీ అందుకు ఆ పదం వాడి క్షయత అనేది క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు కాబట్టి ఈ శరీరము నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న నేరదు అని చెప్తున్నాడు కాబట్టి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రేపపాటున కడబూరం రోగగానే అంటే ఆరవ బూర కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము బూరం రోగును అప్పుడు ఎవరు లేస్తారు ఫస్ట్ యాభై వచనం ఎవరు ఫస్ట్ లేస్తారు మృతులు కదా ఇది చర్చి పోదా అంత ఆపోజిట్ లేదా ఆయన వచ్చినప్పుడు అందరు హెత్తబడతారు అంటారు కదా ఇక్కడ ఏముంది ఇంత తేటగా ఉంది రెండో యాభై ఎవరు ఫస్ట్ లేస్తారు మృతులే చాలా క్లియర్గా ఉంది కదా దాని తర్వాత మనమని ఉంది అక్కడ సెకండ్ తెసరానికి రాసిన మృతులు అక్షలుగా లేపడదురు మనం మటుకు మార్పు పొందుదుము అంటే మహిమ శరీరాన్ని పొందుకుంటాం మన శరణాలు మారిపోతాయి సరే కొంచెం కొంచెం డీటెయిల్డ్ గా వ్యాఖ్యాలు చూసుకుంటే మనకి ఇవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటది ఈ గుంపులలో నీ పరిస్థితి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా నీ రోల్ ఎక్కడ నీ ప్రవర్తన ఎక్కడ ఈ నాలుగు గుంపులు కదా ఇప్పుడు మనుష మాంసము పశు యానిమల్స్ ద ఫ్లెష్ ఆఫ్ దీస్ట్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో ద ఫ్లెష్ ఆఫ్ ద బీస్ట్ ద బర్డ్స్ తర్వాత ఫిషెస్ అని ఉంది కదా ఫిష్ అనేది లాస్ట్ ఉంటుంది మూడవ గుంపది ఎప్పుడు కాబట్టి మీ గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలో మన రోల్ ఏంది మనం ఏ రీతిగా వీటిని స్వీకరించాలా ఏ రీతిగా మన రోల్ని మనం నిర్వర్తించుకోవాలా మైకా అంటారు కదా ఇంగ్లీష్ లో మీకా గ్రంథము ధ్యాయము పదవ వచనం పదవ సియోను కుమారి అన్నప్పుడు లక్ష నలభై నాలుగు వేల బ్లైండ్ గా మనం దాన్ని స్వీకరించాల ఎందుకంటే సియోను పర్వతం మీద మన ప్రభువు గొరపిల్ల సింహాసనం వేసుకుని ఉంటాడు ఆ పర్వతం మీద మనము నివసిస్తున్నామని మనం చూసినాం ఒకరోజు వాక్యం ప్రకటన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానించినాం గొర్రపిల్ల ఎక్కడికి పోతే వీరు అక్కడికి వెళ్లి సియోను పర్వతం మీద అతను మనకి నివాస స్థానాన్ని ఏర్పరిచిండు కాబట్టి సియోను కుమారి అంటే లక్ష నలభై నాలుగు వేల మంది అని తీర్మానించుకోవాలి కాబట్టి ఆమె జీవితం ఎట్లుంది సియోను కుమారి ప్రసూతి స్త్రీ నీవు వేదన ప్రసవించుము మన జీవితం ఎట్లుండాల మనము ఆ ఫిషస్ గురించి అంటే గొప్ప గురించి వాళ్ళని ప్రభుత్వంతో నడిపించాలా అదే ప్రసవించడం అనేది కాబట్టి ప్రభుని వారి జీవితంలో మనం ప్రసవించాలా అది ఆ వేదన మనకు ఉండాలా ప్రసూతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రవసించుము ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతు ఎన్నిసార్లు మనం చూపిస్తున్న ఈ విషయం నువ్వు పట్టణం లోపల ఉండవు ప్రవక్త పట్టణం లోపల ఉండడానికి ఎన్నిసార్లు నేను మీకు చూపించిన ఎంతో కాలం నుంచి చూపిస్తున్నా కాబట్టి నీ గుణం కూడా అట్లనే ఉండాల ప్రవక్తల గుణగణం ఏది వాడు అంతా ఎక్కడ ఉన్నాడు బయట వాసం చేస్తున్నాడు అంటే బయట గుడిసేసుకున్నాడు ప్రతి ప్రవక్త అటనే జీవించినట్టు మనం చూస్తాం బైబుల్ అంతటా రాజుల యాజకులేమో రాజుల సింహాసనాల దగ్గర అంతఃపురంలో ఉంటూ రాజులతో పాటు ఆనందించినాడు వాళ్ళ జీవితము కానీ ప్రవక్త మటుకు ఊరి చివరిన గుడిసెలో తిండితో ఉండి లేని బట్టతో ఆ వర్షకు తడుస్తూ చలికి వణుకుతూ ఎవడన్నా అన్నం పెడితేనే తిన్నాడు పాపం రాత్రి అంతా ఉపాసం ఉండి రాత్రులంతా ప్రార్థన చేస్తుంటే దేవుడు వాడితేనే మాట్లాడి కాబట్టి నీతో మాట్లాడాలంటే నీ హృదయం ఇట్లుండాలా శివనుకుమారి ప్రసూతి స్త్రీ వల్ల నీవు వేదన పడి నీవు పట్టణము విడిచి బయట వాసము చేయాలా దాని చూడండి ఇప్పుడు బాగుంది ఇది ఇప్పుడు మనల్ని వెంటాడుతుంటది ఈ వాక్యం బహులో నువ్వు ఏముంది అక్కడ బబులోను పురము వరకు నీవు వెలుదువు కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది బబులోను కాలం అన్న విషయాన్ని మనం మేనిసించడం బబులోను పురం నాకు నువ్వు వెలుదువు నీవు రక్షణ నందుదువు అక్కడనే యోహోవాన్ని శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించును ఇది సెకండ్ రోల్ అన్నట్టు ఫస్ట్ రోల్ ఏంటంటే మన గురించి చెప్తున్నాడు సెకండ్ పోర్షన్ ఏం చెప్తున్నాడు అంటే గొప్ప జనం గురించి నువ్వు అక్కడ పోయినప్పుడు నువ్వు అక్కడ ప్రసవించినప్పుడు నీ ప్రసవించిన మగ శిష్యు ఉంటాడు బిడలు ఆ బిడలు సెకండ్ రోల్ అన్నట్టు అక్కడనే నువ్వు రక్షణ పొందుతావు అంటే నువ్వు నువ్వు రక్షించ నువ్వు రక్షణ నడిపించిన వాళ్ళందరూ అక్కడనే రక్షణ పొందుతారు ఇక్కడ బబులూన్ ఈ లోకం అంతా కానీ సాదృశ్యం అని మనం ఎన్నిసాల విషయం నిజంగా బబులూన్ లేది రోజు ప్రపంచంలో అది నాశనం అయిపోయింది ఒకప్పుడు కాబట్టి అక్కడనే యహోవాన్ని శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును విమోచించును ఈ ఈ స్త్రీ ప్రసవించే వేదన ప్రసవ వేదన కలిగిన స్త్రీ గురించి ప్రకణం గంధము మనం పన్నెండవ చూస్తాం కదా చాలా క్లియర్ గా ఉంటది అక్కడ ఇంకా డీటెయిల్ గా ఉంటది డీటెయిల్ కలియదు ఆ స్త్రీ జీవిత విధానం ఎట్లుంటది అంటే నీ సేవ జీవిత విధానం ఎట్లుంటదో ఆ పన్నెండవ వచన అధ్యాయంలో మనకి చాలా తేటగా దేవుడు చూపిస్తాడు ఆ స్త్రీ ఎంతగా శ్రమ అనుభవిస్తా ఉంటది అయితే ఆ స్త్రీ మగ శిశువుని ప్రసవించడానికి ప్రయాస పడతా ఉంటే సైతానుడు ఆమెని శ్రమల పాలు చేయడానికి ప్రయత్నిస్తా ఉంటాడు అక్కడ అయితే ఆమె ప్రసవించగానే ఆ స్త్రీని వాడు చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు దేవుడు ఆ స్త్రీకి రెక్కలు అనుగ్రహించి ఆమె సహాయపడతాడు అప్పుడు మగ శిశువు దొరుకుతాడు అక్కడ చూస్తాం పన్నయులు నేను అంత డీటెయిల్ గా ఇక్కడ చదవను మీరు ఇంటికి తర్వాత చదువుకోండి పన్నో వాద్యాయులు ఏముంటుందంటే మగ శిశువుకి వీడు శిశువు దొరుకుతాడు సైతానికి సైతాను మొగ శిశు వెంట పడతాడు ఈ స్త్రీని పట్టలేకపోతాడు ఎందుకంటే స్త్రీని దేవుడు తప్పిస్తాడు రెక్కలిస్తే ఆమె అరణ్యంలోనికి ఎగిరిపోతానట్టు మనం ఉంటుంది ఇది అరణ్యకాలం ఈ లోకం కాబట్టి మనం అక్కడ దాచపెట్టబడ్డము ఆ వాడు అది చేస్తాడు వాడి నోట్ల నుంచి జలం కక్తాడు అది ఘట ఆ జలం కక్కినప్పుడు ఆ జలంలో జల ఆమె కొట్టుకొని పోలాగానే వాడు కక్తాడు కానీ ఆమె రెక్కలు ఉంటాయి కాబట్టి దేవుడు ఇచ్చిన రెక్కలను పట్టుకుని ఆమె ఎగిరిపోతుంది ఆ జల ప్రవాహం ఎవరిని వెంట పడుతుంది గొప్పజనం మీద పడుతుంది జల అంటే ఏంటంటే అబద్ధ మనుషుల కల్పిత బోధల భూతంలో బోధ దయ్యం బోధ నికలైతుల బోధ ఈ లోకాతీతమైన బోధ ఆ బోధ గొప్పజనం మీద పడుతుంది అన్న అక్కడ మనం చూస్తున్నాం అది ఎట్లా ఉందంటే జగర గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచనంలో ఉంటది ఆ వాక్యం ఆ బోధ ఎట్లా ఉంటదంటే ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఈ ఈ దాని నోట్ల నుంచి వచ్చిన మృత జలం అది ఐదవ అధ్యాయము మూడవ వచనం ఇది జకరే కలిగిన ప్రవచనంలో ఉన్న వాక్యం ఇది కొంత కిందట ధ్యానించిన మనం ఇది నాతో ఇట్లానేను ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్లు శాపమే కాబట్టి వాడు గట కక్కిన నీళ్లు లోకం మీదకి వెల్లు శాపమే అంటే అబద్ద బోధ అంతా శాపానికి దారి తీస్తుంది అని దానికి ఒక ప్రకను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరు కొట్టివేయబడదురు రెండో ప్రకను వ్రాస వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరు కొట్టివేయబడదురు అంటే వాడి వాడి నోట్ల నుంచి వచ్చిన జలానికి గొప్పజనం మీద పడినప్పుడు అండ్ల నుంచి మరీ రెండు గుంపులని కనిపిస్తున్నాయని చెప్తుండడు అక్కడ ఏంది అది దొంగతనం చేసేవారు దాని తర్వాత అప్రమాణికులు అంటే అబద్ధ ప్రమాణాలు చేసేవాళ్ళు లేక అబద్ద వాక్యాలు చెప్పేవాళ్ళు అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు ఇవి రెండు గుంపులు అన్నట్టు సర్పంలో తేళ్లు వీళ్ళందరూ కొట్టివేయబడతారు జకరేలనే చూస్తాము ఈ రెండు గుంపులు ఎప్పుడు కొట్టివేయబడతాయి దేశంలో మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురు మూడో గుంపుని నేను శ్రమల బయటికి తీసుకొస్తా కాబట్టి ఇది ఈశ్వర సంకల్పాలు ఎప్పటికైనా మారవు ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ శాపము నుంచి మనం విడుదల పొందినం గొప్ప జనము ఇంకా దాంట్లోనే ఉంది ఈ రోజు వాళ్ళు విడుదల పొందుతారు ఎప్పుడు పొందుతారు నువ్వు ప్రకటిస్తే అందుకే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనంలో అదొకటి చూపించి వాక్యాన్ని ముగిసుకుంటా ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనం ఈ ఈ లోక మీద ఉన్న శ్రమ ముగిస్తుంది అది చివరి అధ్యాయం కదా ఇరవై అధ్యాయము మూడవ వచనం ఇక మీదట శాపగస్తమైనది ఏది దానిలో ఉండదు దేవుని యొక్కయు గొరపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును కాబట్టి చివరికి దేవుని మందిరంలోనికి వచ్చే వాళ్ళందరూ ఆ శాపం నుంచి విడదమైన వారు గొప్ప ఆయన సన్నిహితికి వస్తారని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం కదా గొరపిల్ల రక్తంలో అప్పుడు శ్రమల కాలంలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని వాళ్ళందరూ తిరిగి ప్రభు దేరికొస్తున్నారు అప్పుడు ఇంకా వాళ్ళ మీద ఎటువంటి శాపం ఉండదు కాబట్టి సైతను కక్కిన ఆ మృత నది జీవనది మార్చబడాల ఎప్పుడు మార్చబడుతుంది మృత నిధుల నుంచి బయటికి వచ్చి ఆ జీవనదిలోనికి వచ్చినప్పుడే నీకు శాశ్వతంగా శాపం నుంచి విడుదల పొందుతాం కాబట్టి అక్కడ మన ప్రభు అక్కడ గోరపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉన్నాయి కాబట్టి ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడాలా ఆయన సన్నిధిలో మనం జీవించాలా అదే మనకి శాశ్వతంగా ఉండే నిరీక్షణ అటువంటి నిరీక్షణ మన ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలా మనం అనుమానించలేదు చింతించలేదు ఇది మనుషులకు అసాధ్యమే ప్రభుకి సమస్తం సాధ్యం మనకి క్లూస్ ఇచ్చిండు ఎవరు రక్షింపబడతారు ఎవరు రక్షింపబడరు కాబట్టి రక్తము మాంసము అవి రెండు మతపరమైన గుంపులు ఆ రెండు గుంపుల సవాసంలో మనం ఉండొద్దు మనము ఈరోజు చూపించబడ్డట్టు సీన్ కుమారి ఎక్కడుంది ఊరి చివరినర్ ఊరి చివరినార్ మనం బయటికి పిలబడవాళ్ళం కాబట్టి మనం బయటనే ఉంటాం ఎప్పటికి తిరిగి లోపలికి మనం బయట బయట నుంచి అట్లనే ప్రభుత్వం వెళ్ళిపోతాం అటువంటి హృదయం అవసరం ఉండాలా నీ పరిస్థితి నీ హృదయ పరిస్థితి అట్లా తయారు కావాలి ఈరోజు మనం ఎట్టి పరిస్థితిలో బయటనే ఉండాలా అంటే బయటనే ఉండాలంటే నువ్వు ఒంటరి జీవితం అది అర్థం లోన్లీ లైఫ్ ఒంటరి జీవితం ఎవరు నిన్ను మెచ్చుకోడు ఎవరు నిన్ను స్వీకరించాడు ఎవరి నీకు అది ఇవ్వడు అన్ని మనం కాంప్రమైజ్ అవుతాం కానీ ప్రభుడు మనకి ఆయన పోషించేవాడు ఏలియన్ ఎట్లా అట్లా మనల్ని పోషిస్తాడు మనం ఎంత తినాల అంతే తింటాం అంతకంటే పుదినం కాబట్టి మన శరాలను మనం కాపాడుకోవాలా మన కొరకు అప్పగించబడ్డ సేవ మరి విశేషమైన సేవ దాని మనం నిర్వర్తించుకోవాలా మన ఎదుట ఉన్న పందంలో మనం ఓపికతో పరిగెత్తాలా దాన్ని ముగించుకోవాలా అటువంటి నడిపింపు మన ప్రభు తప్ప ఎవ్వరు మనకివ్వరు అందుకే సమస్తం ఆయనలోనే ఉంది కాబట్టి మనం ఆయన విడిచి లోకం తట్టు ఎక్కడ చూసి పరిగెత్తున్నారు మనుషులు కానీ మనం మటుకు ఎక్కడికి పోం సమస్తం మన ప్రభులోనే ఉంది పేదలు అంటున్నాడు ప్రభా ఎక్కడికి పోవాలా ప్రభా సమస్తం మీలోనే ఉంది నాయన స్తం మీరే కాబట్టి మీ దగ్గరనే మేము ఉంటాం ప్రవ్వ అన్న తీర్మానం ఈరోజు మనం చేసుకుని గొప్ప కొరకు మనం ప్రయాసపడతాం ఎక్కడ పోవాలంటే అక్కడ పోవాల్సి మనం పోవాలా కొంచెం కష్టం ఉంటది పోవాలా కానీ ఆ ఉదాహరణకి ఆ టువల్ ఫీట్ నేను అంత పైకి ఎక్కినాను అంత పైకి దిగి ఒక కాలువ దాటి పోయి వాక్యం చెప్పి మళ్ళా కొండెక్కి దిగి వచ్చిన ఆయన గాని నాకు కాళ్ళనొక్కలు రాలేదు నడుమ నొక్కలు రాలేదు ఎందుకంటే ఇది నువ్వు మొస్తున్న కాదు ప్రయాసపడి భారం మోస్తే సమస్త జనారా అని ఎందుకు చెప్పిండంటే నీ భారం నువ్వు మోస్తే నీకు నొప్పులు సరే అటువంటి సేవలో అటువంటి జీవితంలో ప్రభు మనల్ని నడిపించాలనేసి మనం ధైర్యం కలిగి ఉందాం నిరీక్షించాం ఇవన్నీ పోగొట్టుకోవలసిందే కానీ దుఃఖం ఉంటది శారీరకంగా విడిపోవడం అనేది చాలా దుఃఖంగా ఉంటది మా మమ్మీ జా చనిపోకముందు త్రీ డేస్ ముందు నాకు చెప్పింది నాకు ఇంకా విరక్తి వచ్చేసింది ఆయన రథాలు అనిపిస్తలేదన్నప్పుడు నేను అప్పుడే గమనించినాను అయితే ఆ ఆమె కండలో నేను చూసిన డెత్ సర్కిల్స్ నాకు కనిపించిన నిజంగా చూసినా నేను చాలా భయం వేసిపోయింది నాకు ఆ రోజు అంతా నేను ఎంతో దుఃఖంగా ఎంతో వేదనలున్నాను ఆమె ఆ ఇట్లా సర్ ముందు రోజు నేను చూసినప్పుడు లేవు కానీ ఆమె చనిపోకముందు ఆ సర్కిల్స్ నేను చూసిన ఒక రకమైన ఆ బ్రౌన్ గోల్డిష్ కలర్ సర్కిల్స్ ఇట్లా మొత్తం ఆ గుడ్డు మీద కనిపిస్తుంటే నేను చూస్తున్నా దుఃఖమొత్తగా అనిపించింది నాకు అనుమానం వచ్చిందా అయితే ఆమె ప్రతిక్షణం నిద్రపోతా ఉండేది అన్నట్టు అంటే ఆమె ఆల్రెడీ చనిపోయింది యాక్చువల్ గా కానీ ఆమె ఆత్మ మటుకు అక్కడెక్కడ ఉంది ఆమె ఇక్కడ ఉండదు అంతే ఆ టైం వరకు ఇక్కడనే ఉంది దాని తర్వాత ఆమె విడిచిపెట్టాల్సి వచ్చింది నాకప్పుడు నేను గమనించిన నావును ఎందుకు విరక్తి వస్తుంది శరీరం మీద ఏమన్నా కాలంలో ఉండదు కదా విరక్తి వృద్ధాప్యమైన ఎందుకు రావాలా విరక్తి కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా ఈ శరీరానికి వయసు ఉంటది కాని ఆత్మకు వయసు ఉండదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ప్రసంగిలో చెప్పబడ్డట్టు ఆయన దగ్గరకు పోవాలా కాబట్టి మనకి ఆ ఆసక్తి ఉండాలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ ఏజ్ నువ్వు ఏజ్ ఏజ్ లో ఉన్నా గానీ నీకు ఆసక్తి ఉండాల ఈ క్షణం ఉన్నా గానీ ప్రభు నీ దగ్గరకు వస్తాను ప్రభావా నీ చిత్తం అయితే నేను అక్కడికి వస్తాను ప్రభావా అని అనుమానించకూడ నువ్వు అనుకోగలవా చెప్పగలవా చెప్పగలవా చెప్పాలా ఇంకా కొంచెం కాలం ఉంటాను జీజస్ నేను ఇంకా చాలా పన్ను ముగించుకోవాలి జీజస్ చాలా మంది నేను చెప్తున్నా అటెండ్ చేస్తారు ప్రేయర్ లేబా నేను ఇంకా ఇప్పుడు బాగున్నాను ఇంకా చాలా పనులు నాకు ఇక్కడ అవన్నీ ముగించుకొని పోవాలంటే అసలైన పని అక్కడ ఉంది నీకు అక్కడ నుంచి చెరిగి ప్రభుత్వం పాటు రావాలి ఎందుకంటే నేను మీకు కొంత కాలం కిందట చూపించిన నాకు లాంగ్ డ్రీమ్ వచ్చింది చాలా లాంగ్ డ్రీమ్ వచ్చింది అక్కడ ఆ డ్రీమ్ లో ఒక భక్తుడు అతను మాట్లాడుతుండు మన ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడు శిష్యులు తక్కిన మనుషులు దూతలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఎట్లా వస్తుండో అవన్నీ డీటెయిల్డ్ గా చెప్తుండు ఎంతసేపో ఆయన నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాం లాంగ్ ట్రావెల్ ఎన్నో కిలోమీటర్లు పోతున్నాము ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్తున్నాడు అవన్నీ విషయాలు మేల్కున్నాక నాకు ఏం జ్ఞాపకం లేదు అంటే వాళ్ళేం ఫ్రీగా కూర్చోలేదు వాళ్ళు కూడా చాలా ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ రోగం రావడానికి ఎందుకంటే అక్కడ మనం చూస్తాం తెలిసిన పత్రికలో ప్రభు ఎట్లా వస్తున్నాడు తన ప్రియులను వెంట పెట్టుకుని అక్కడ నుంచి అంటే దూతలు వస్తున్నారు అంతకుముందు చనిపోయిన వాళ్ళు దేవుని అందులో భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు పాత నిబంధన భక్తులు వాళ్ళని తీసుకొని వస్తుండ్రు మన ప్రియలంగా తీసుకొని వస్తుండే ఒక చాలా తీయర్ వాక్యం అంటే మన కుట్టింపులు మన రక్షణ మనతో పాటు సేవకులు వాళ్ళని తీసుకొని ఆయన వస్తుండూ ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి అది సంతోషం ఇస్తుంది ఇది సంతోషం ఇవ్వది శరీరం కాబట్టి మనం దీన్ని ఎంతగా ఛేదించుకుంటే నీకు అంత మంచిది ఈ శరణి దీన్ని ప్రేమించదు మనం కాబట్టి ప్రభుకి అభ్యర్జాం ప్రభు రక్త మాంసములు ఎట్టి ఫస్ట్ లో పర్లోకరాజాన్ని స్వతంత్రించుకున్న కాబట్టి మేము ఆ రెండు గుంపులలో ఉండొద్దు రక్తం గుంపులో మాంసం గుంపులో ఉండకుండా మాకు సాయపడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం ఇది మనుషులకు అసాధ్యమే కాని ప్రభుకి సమస్తం సాధ్యం నువ్వు అక్షయత్వం ధరించుకోకపోతే పర్లోకరాజం పోలేవు కాబట్టి నీ శరణాన్ని ఈ రోజు నుంచి ఆయన కొరకు సమర్పించుకొని జీవించి ఎన్ని ఆత్మలను సంపాదిస్తావో అది నువే తీర్మానించుకో కౌంట్ ఏం పెట్టుకోవడం అవసరం లేదు ఎంతగా అవకాశం ఉంటే అంతగా కృతవారికి సువార్త ప్రకటించి కింద పడిపోయిన వాడిని తిరిగి లేదరించి వాడిని వాడిని విడిచిపెట్ట ప్రయాస ఉంటాం మనం చివరి వరకు ప్రయాస ఉంటాం ఎంత మందినైతే అంతమందిని మనతో పాటు తీసుకొని పోవాలి ఈ ఎందుకంటే మనం ఉండం ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ కానీ మనం మటుకు వాళ్ళని అందరినీ తీసుకుని ప్రభుత్వం ఇది కష్టమే ఇది మనుషులకు అసాధ్యమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం అదే నిరీక్షణలతో ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం కానీ ముసుకుంటే కొంతసేపు ప్రార్థనలో మీకు వదనాలయనా మీరు మా మాట్లాడారు ఆ యొక్క బట్టి మీకు ఎంతో వదనాలి మాకు ఇంకా అనుమానమే లేదు ప్రవ్వా ఈ లోకంలో మేమేం పోగొట్టుకున్నాం గానీ హండ్రెడ్ టైమ్స్ అవి పొందుకుంటాం అని మీరు కాబట్టి ఇంకా మాకు దేని అనుమానం లేదు అయినా చాలా తక్కువ మంది రక్షణ ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం అన్నైనా కాబట్టి ప్రవ్వా మొదటి రెండు గుంపులలో ఉండకుండా ఆ తండ్రి మూడవ గుంపు వరకు ప్రయాసపడుతున్నాం మేము నాలుగవ గుంపులో ఉన్నాం బయట ఉన్నాం ప్రభావ ఊరి చివర ఉన్నాం ప్రవ్వా ఈ లోకం నింటూపగా ఎంచుకొని దౌర్భాగ్యమైన శరీరం నుంచి ఎప్పుడు విడుదల పొందాలన్నా అని ఎదురు చూస్తున్నాం ప్రవ్వా అవునైనా మాలో ఎటువంటి అనుమానమున్నా తొలగించండి ప్రవ్వా ఈ లోకాన్ని ప్రేమించడం నాకంటే మీరు ఎవర్ని ఎక్కువగా ప్రేమించను నాకు పాత్రలు కారణారు ప్రభా మీరు కాబట్టి తండ్రి మేము ఆ రీతిగా ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించాలా ప్రభా ప్రతి విషయంలో మీకే ప్రాధాన్యత ఇవ్వాలా జీవితాలలో అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకపరి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి